సంకీర్తన రెండు వందల ఎనభై ఒకటి తతిగొని ఏమరక తలసబలెగాక హితవై నీనామమున్నదికనే చింత దప్పిగొన్నవానికి శీతలోదకమువలే కప్పి పతివ్రతకు మంగళసూత్రమువలే ముప్పిరి దరిద్రునకు ముంగిటి ధనమువలే ఎప్పుడు నీ నామమున్నదికనే చింత నలిరేగి విషదగ్ధునకు నిర్మిషమువలే ఇలా నెండ తాకిన దేహికి మంచి నేడవలే చలగి జాత్యంధునికి సిద్ధాంజనమువలే నెలమి నీనామమున్న దికనేల చింత పట్టభద్రునోరికి కప్రపు పలుకువలే గుట్టున తండ్రికి ముద్దు కొడుకువలే గట్టిగా శ్రీవెంకటేశకు ఇట్టే నీ నామమున్న దికనేల